అస్సలం అయికు వరహతుల్లా వరకాతు అల్హందుల్లా సలాతు వసలాం అలా రసూలిల్లా అమ్మాబాద్ రుజుమార్గం టీవీ ప్రేక్షకులకు మరణానంతర జీవితం అనే అంశంలో స్వాగతం మహాశైలారా ఈనాటి శీర్షిక ప్రళయ దినాన త్రాసులో తూకం చేయబడేటివి ఏమిటి దీనికి సంబంధించిన కురాన్ ఆయతులు మరియు అదీథులను పరిశీలిస్తే అందులో తూకం చేయబడేటివి మూడు విషయాలు అని మనకు తెలుస్తున్నాయి స్వయంగా మనిషిని కూడా తూకం చేయడం జరుగుతుంది మరియు మనిషి యొక్క కర్మలను తూకం చేయడం జరుగుతుంది మూడవది మనిషి కర్మ వాటిని కూడా తూకం చేయడం జరుగుతుంది ఈ విషయాలు తెలుసుకోవడం ద్వారా మనకు లాభం ఏమిటి లాభం ఏమిటంటే ఈ మూడిట్లో ఏ ఒకటైనా కానీ లేదా ఈ మూడిటిని కూడా తూకం చేయబడే సందర్భంలో ఇంతకుముందే కొంచెం మనం తెలుసుకున్నట్లు విశ్వాసం సత్కార్యాలు ఉన్నప్పుడే మన పల్లాలు బరువుగా ఉంటాయి మరియు ఎవరి పల్్యాలు బరువుగా ఉంటాయో వారే సాఫల్యం పొందుతారు మరెవరి పల్్యాలు తేలికగా ఉంటాయో వారు నరకంలో చేరుతారు దీని గురించి ఆయతలు సూర్య అనాంలో సూర్య అంబియాలో సూర్య తుల్మునూన్లో మరియు అల్ కార్యురా ఎవరి కర్మ కర్మపల్్యాలు బరువుగా ఉంటాయో అతను తనకు నచ్చినా మెచ్చిన జీవితం గడుపుతూ ఉంటాడు స్వర్గంలో మరియు ఎవరి కర్మపల్్యాలు తేలికగా ఉంటాయో అతని స్థానం హావియా ఉంటుంది వ మా అదరా కమాహియా ఆ హావియా అంటే ఏమీ తెలుసు నీకు నారు అది భగభగమండే నరకాగ్ని బా అల్లా మనందరినీ దాని నుండి రక్షించుగాక ఇలాంటి విషయాలు తెలుసుకుంటూ ఉండాలి ఎప్పుడైతే ఒక దొంగ ఇక్కడే దగ్గర ఎక్కడో కెమెరాలు ఉన్నాయి పోలీసు వాళ్ళు కూడా తిరుగుతూ ఉన్నారు అని అర్థమవుతుందో అతడు దొంగతనానికి మరీ ప్రయత్నం చేస్తాడా చేయడు కదా అలాగే ఎల్లప్పుడూ ఆ సృష్టికర్త మనల్ని చూస్తూ ఉన్నాడు కర్మపత్రాల్లో మనం చేసే ప్రతి పని రాయబడుతూ ఉన్నది రేపటి రోజు వీటన్నిటినీ కూడా తూకం చేడం జరుగుతుంది ఇలాంటి భయం ఎంత మనకు ఎక్కువగా ఉంటుందో ఇలాంటి విషయాలు ఎంత మనకు ఎక్కువగా గుర్తుకు వస్తూ ఉంటాయో అంతే మనం పాపాల నుండి దూరం ఉండి పుణ్యాలు చేయగలుగుతాము ఈ పరలోకానికి సంబంధించిన మరణానంతర జీవితానికి సంబంధించిన ఈ సబ్జెక్టులన్నీ కూడా ఇన్ని ఎపిసోడ్లు మీ ముందు తెలియజేయడానికి ముఖ్య కారణం కూడా ఏంటి ఇహలోక జీవితం మనకు ఒకేసారి లభిస్తుంది దీన్ని గనుక మనం సద్వినియోగం చేసుకొని విశ్వాస మార్గం అవలంబించి సత్కార్యాల్లో ఇంకా ముందుకు ఎగిసిపోతూ ఉంటేనే మనకు లాభం ఉంటుంది లేదా అంటే మనం చాలా నష్టంలో పడిపోతాము మొదటి విషయం స్వయంగా మానవులను కూడా అందులో తూకం చేయడం దీనికి సంబంధించిన హదీసుల్లో హజరత్ అబ్దుల్లాబిన్ మసౌద్ది అల్లాహు తలను గారి యొక్క హదీత్ చాలా ముఖ్యమైనది అలాగే సహీ బుఖారీలో లావుపాటి మనిషిని తూకం చేయడం జరుగుతుంది అని ఏదైతే ఇంతకుముందు కూడా మనం తెలుసుకున్నామో ఆ హదీస్ కూడా చాలా ముఖ్యమైనది ఆ రెండు హదీసులను మీరు కలిపి వాటిని గ్రహించే ప్రయత్నం చేయండి ఒక దానిలో విశ్వాసం వల్ల శరీరం బక్కగా ఉన్నా విశ్వాసమూలంగా ఎంత బరువు ఏర్పడుతుందో మరియు మరొక హదీసు ద్వారా శరీరం ఎంత లావుగా ఉన్నా విశ్వాసం లేనందుకు ఎంత తేలికగా ఉందో ముందు అబ్దుల్లాబిన్ మసూద్ రది అల్లాహు తను గారి యొక్క హదీస్ ఈ హదీస్ ముస్ద్ అహ్మద్ ఇబ్ను హెబ్బాన్ ముసద్ ఖాకిమ్ ఇంకా వేరే హదీస్ గ్రంథాల్లో కూడా ఉంది షేఖ్ హల్వానీ రెహమహుల్లా సహీహాలో కూడా దీనిని పేర్కొన్నారు హీస్ నంబర్ ఇరవై ఏడు యాభై وكان دقيق الساقين فجعلت الرئيح تكفأه تكفأه فضحك القوم منه ابن مسعود رضي الله عنه غاري أوليك أنا براكارم آئنا وكا سندر بملو أراك أنه وكا چتو ميدا اكي مسواك تي سکو دانكي دانني تيمپه پر اتنم چيستو النارو ఆయన యొక్క పిక్కలు కాలు యొక్క ముఖాల నుండి కింది భాగం చాలా సన్నంగా ఉండినవి అయితే దాని మూలంగా గాలి వీస్తున్నప్పుడు అతను దాని మీద కదిలి పడిపోయేటువంటి ప్రమాదం ఉండే ఆ విషయాన్ని ఆ సంఘటనను చూసిన సహాబాలకు నవ్వొచ్చేసింది సామాన్యంగా ఇలాంటి పరిస్థితి అవుతుంది కదా నవ్వొచ్చేసింది ఫకాల రసూలుల్లాహి సల్లహు అలీహి వసల్లం మిమ్మ తూన్ ప్రవక్త సల్లల్లాహు అలహి వసలం వారు నవ్వినది చూసి మీరు ఎందుకు నవ్వుతున్నారు అని అడిగారు కాలు వారు సమాధానంలో చెప్పారు యా నవీ అల్లా సాల్లాహ్ యొక్క ప్రవక్త ఇబ్నె మసూద్ యొక్క ఈ సన్నని పిక్కలను చూసి మాకు నవ్వ చేసింది అందుకే మేము నవ్వాము అని అన్నారు నా ప్రాణం ఎవరి చేతిలో ఉందో ఆయన సాక్షిగా ఆయన మీద ప్రమాణం చేసి చెబుతున్నాను ఇబ్రేమ సహోదరది అల్లాహు తలను గారి యొక్క ఆ రెండు సన్నని పిక్కలు ప్రళయ దినాన త్రాసులో ఏదైతే తూకం చేయడం జరుగుతుందో అప్పుడు ఓహద్ పర్వతం కంటే ఎక్కువగా బరువు గలవిగా ఉంటాయి అల్లాహోక అల్లాహోక గమనించండి ఆయనలో ఉన్న విశ్వాసం ఆయనకు కురాన్ పట్ల ఉన్న ప్రేమ ఇంకా వేరే సత్కార్యాల కారణంగా ఓహద్ పర్వతం ఏదైతే మదీనాలో ఉందో ఇంచుమించు ఏడు కిలోమీటర్ల పొడుగులో రెండు నుండి మూడు కిలోమీటర్ల వెడల్పులో ఇంచుమించు ఏడు నుండి వెయ్యి మీటర్ల ఎత్తులో ఆ పర్వతం ఉంది ఆ పర్వతం కంటే మరీ ఎక్కువగా బరువు గలవిగా ఉంటాయి అతని యొక్క ఆ రెండు పిక్కల భాగం అయితే సోదరులారా మనం ఇహ లోకంలో కేవలం మన శరీరానికి గురించి మన ఈ భౌతికాయాని గురించే అన్ని రకాల అందచందాలు అన్ని రకాల ఆరోగ్యాలు అన్ని రకాల విషయాల గురించి మాత్రమే కాదు మనం ఇక్కడ ప్రాధాన్యతనిచ్చేది మనం ఆధ్యాత్మికంగా కూడా ఎంతో మనం శ్రద్ధ ఇవ్వాల్సి ఉంది మరొక హదీస్ ఒక లావుపాటి మనిషి ప్రలేది నాన హాజరవుతాడు కాని అల్లాహు వద్ద ఆ త్రాసులో అతని యొక్క బరువు దోమ యొక్క రెక్క బరువు అంత కూడా ఉండదు కావాలంటే మీరు కురాన్ ఆయతో చదవండి అని ఊరే హృదయల్లావను సూర్య కహఫ్లోని ఆయ చదివారు ఫలానుకీములహు యోమల్ కియామతి వజనా ఆ రోజు మేము వారికి ఏమాత్రం బరువు ఉండనివ్వము ఈ విధంగా సోదరులారా సోదరి మనులారా తూకం చేయబడే మూడు విషయాల్లో మొదటి విషయం గురించి మనం తెలుసుకున్నాము మనిషిని తూకం చేయడం జరుగుతుంది ఇక రెండో విషయం ఏమిటి మనిషి చేసేటువంటి కర్మలు సత్కార్యాలు మరియు దుష్కార్యాలు ఈ సత్కార్యాలు దుష్కార్యాలు ఎలా తూకం చేయబడతాయి అవి అయితే ఒక సామానుగా భౌతికాయంగా వాటికి ఒక ఆకారం అనేది లేదు కదా అని కొందరికి ఇలాంటి ఆలోచన వస్తుంది కదా అయితే ఇన్షాల్లా దాని సమాధానం ఇప్పుడే మీకు తెలియజేస్తాను మహాశివునారా కర్మలను కూడా త్రాసులో తూకం చేయడం జరుగుతుంది కర్మలు అంటే విశ్వాసం కూడా వస్తుంది సుబహాన్ అల్లా అల్హందుల్లా అల్లాహు అక్బర్ ఇలాంటి సద్వచనాలు ఇలాంటి వికిర్ స్మరణలు ఏదైతే మనం స్మరిస్తూ ఉంటామో అవి కూడా వస్తాయి నమాజ్ రోజా జకాత్ హజ్ తల్లిదండ్రుల సేవ బీదవారి పట్ల ఏదైతే మనం సద్వర్తన పాటిస్తామో ఇవన్నీ కూడా వస్తాయి ఈ విధంగా మన లావాదేవీలు ఏదైతే మనం సత్కార్య రూపంలో చేసుకుంటామో ఒకరికి ఏదైనా అప్పు ఇచ్చామో అంటే అతని నుండి వడ్డీ తీసుకోకుండా అతనికి ఏదైనా అవసరం ఉంటే మరింత వ్యవధినివ్వడం ఇలాంటి విషయాలు కూడా వస్తాయి దుష్కార్యాల్లో వ్యభిచారాలు షిర్ఖ్ కుఫుర్ ఇంకా బిదాత్ మరియు అల్లాకు ఇష్టం లేని మాటలు ఏదైతే నోటితో మాట్లాడతామో ఇవన్నీ కూడా కర్మల్లో లెక్కించబడతాయి అయితే వీటన్నిటినీ కూడా తూకం చేయబడతాయి వీటన్నిటినీ తూకం చేయడం అనేది సత్యం అయితే ఏదైనా ఒక వస్తువు ఉండేది ఉంటే దాన్ని ఇలా పెట్టి తూకం చేయడం జరుగుతుంది కానీ ఇవన్నీ కూడా వస్తువు మాదిరిగా లేవు కదా ఎలా తూకం చేయడం జరుగుతుంది అన్న సందేహంలో మనం పడవలసిన అవసరం లేదు ఎందుకంటే ఆ సృష్టికర్త అయిన అల్లా కర్మలను కూడా తూకం చేస్తాను అని అంటున్నాడు ఉదాహరణకు అత్రుల్ ఈమాన్ వుభహానల్లా ప్రవక్త సలహారు తెలిపారు పరిశుభ్రత సగం ఈమాన్ సగం విశ్వాసం మరియు సుబ్హానల్లా అనే ఈ పదం అనే ఈ సద్వచనం అనే ఈ స్మరణ త్రాసును నింపుతుంది అని అన్నారు ప్రవక్త చెప్పారు అల్లా చేస్తాడు మనం మన కన్నారా ఆ రోజు వెళ్ళిన తర్వాత చూస్తాము అందుగురించి ఇందులో సందేహపడవలసిన అవసరం లేదు అలాగే ప్రవక్త సల్ల అసలు ఒక సందర్భంలో చెప్పారు మా షై ఉన్ మనిషి త్రాసులో అత్యంత బరువైన విషయం మనిషి ఒకరి పట్ల పాటించే సద్వర్తనా హుస్నల్ హులుక్ అంటే ఈ సద్వర్తనా అనేది త్రాసులో బరువుగా ఉంటుంది అని ప్రవక్త సల్ అల్లా అలెస్ం వారు తెలిపారు దానిని మనం విశ్వసించాలి సందేహపడవలసిన అవసరం లేదు ఇక్కడ మనకు ఎంత జ్ఞానం ఇవ్వబడిందో అంత జ్ఞానంలో మనకు ఈ విషయం అర్థమవుతలేదు కావచ్చు కానీ ఆ రోజు వెళ్ళిన తర్వాత మన కన్లార మనం చూసుకుంటాము అయినా ఈ రోజుల్లో కూడా ఎన్నో విషయాల్ని మనం కన్లారా చూడలేకపోతాము మనం మన చేతితో పట్టుకోలేకపోతాము కానీ వాటిని కూడా తూకం చేయడం జరుగుతుంది కొలవడం జరుగుతుంది వాటి యొక్క బరువులు తెలపడం జరుగుతుంది ఇవన్నీ అల్లాహ ఇచ్చిన అల్ప జ్ఞానం కల మనిషి సైన్స్ అన్న పేరు మీద టెక్నాలజీ డెవలప్మెంట్ అన్న పేరు మీద తయారు చేస్తున్నాడు మనం చూస్తున్నాము నమ్ముతున్నాము కానీ మనిషికి ఇచ్చిన ఈ జ్ఞానం ఆ సృష్టికర్తయే ఆయన చెప్పిన మాట మీద ఎందుకు మనకు నమ్మకం కలగడం లేదు ముప్పై నలభై సంవత్సరాల క్రితం యాభై సంవత్సరాల క్రితం గాలిని తూకం చేడం గాలి యొక్క స్పీడ్ తెలపడం వాయువు ఏదైతే మనం టైర్లలో నింపుతామో అది ఎంత పరిమాణంలో ఉన్నదో ఇవన్నీ చెప్పడం ఈనాటి కాలం కంటే ఒక వంద ఉన్న ప్రజలకు ఇవన్నీ విషయాలు చెప్తే వారు నమ్మేవారా ఎందుకంటే వారు వారికి అనలారా ఆ విషయాలని చూడలేదు కదా అయితే ఏం తెలుస్తుంది కనబడని విషయాన్ని నమ్మకూడదు అని కాదు ఇలాంటి విషయాలు ఈరోజు మనకేమైతే స్పష్టమవుతున్నాయో వీటి ద్వారా పరలోకానికి సంబంధించిన అగోచరంలో ఉంచిన ఆ విషయాల్ని అల్లా తెలుపుతున్నాడు ప్రవక్త తెలుపుతున్నారు వారు ఏమాత్రం నవదుబిల్లా అబద్ధం పలికేవారు కాదు ఏమాత్రం మాటల్లో సందేహం అనేది ఉండదు అని మనం ఖచ్చితంగా నమ్మాలి ఇలాంటి హదీసులు ఎన్నో ఉన్నాయి ప్రవక్త మహానీయ మహమ్మద్ సల్లల్లాహలి వసలం ఒక సందర్భంలో తెలిపారు మనిషి ఎప్పుడైతే సమాధిలో పెట్టబడతాడో విశ్వాసుడు సత్కార్యాలు చేసేవాడేదుంటే అతని సత్కార్యాలన్నీ కూడా ఒక అందమైన మనిషి రూపంలో వస్తాయి ఒకవేళ అతను అవిశ్వాసి దుష్కార్యాలు చేసేవాడేది అతని దుష్కార్యాలన్నీ కూడా ఒక చెడ్డ మనిషి అందవికారంగా ఉండే మనిషి రూపంలో వస్తాయి వినండి ఆ హదీసులో ముసరద్ అహ్మద్ అబు దావుద్ ముస్త్ర ఖాకి మరియు ఇబ్నెల్ ఖుజైమాలోని హదీసు షేఖ్ అల్బానీ రెహమహుల్లా సహేహుల్ జామలో దీనిని పేర్కొన్నారు హదీస్ నంబర్ పదహారు డెబ్బై ఆరు فَيُنَادِي مُنَادٍ فِي السَّمَاءَن صَدَقَ عَبْدِي فَأَفْرِشُوهُ مِنَ الْجَنَّةِ وَأَلْبِسُوهُ مِنَ الْجَنَّةِ وَفْتَحُوا لَهُ بَابًا إِلَى الْجَنَّةِ آكاشم نُنْدِي وَكَ پِلْبُو وِنَوَسْتُنْدِي نَا دَاسُدُو سَرِيَيْنَ سَمَادَ نَمْ پَلْكَادُو سَتِّيَمَاتَ چَپْيَادُ స్వర్గం యొక్క దుస్తులు అతనికి ధరింపజేయండి మరియు స్వర్గం వైపునకు ఒక ద్వారం అతని సమాధిలో నుండి తెరవండి ఫీహిమిన్ కబ్రిహి మద్ద బిహి ద్వారం ఏదైతే స్వర్గం వైపునకు తెరవబడిందో అక్కడి నుండి అక్కడి యొక్క మందహాసమైన గాలులు వీస్తూ ఉంటాయి సువాసన వస్తూ ఉంటుంది అతని దృష్టి ఎత్త ఎంత దూరం అంత దూరం వరకు అతని సమాధి విశాలంగా చేయబడుతుంది వై అతి హిరజులున్ హసనుల్ వజ్ హసను సియాబ్ర్రీ అతని వద్దకు ఒక మనిషి వస్తాడు అందమైన ముఖం అందమైన దుస్తులు సువాసన వస్తూ ఆ వచ్చే మనిషి అంటాడు అబిషిర్బిల్లవిర్రుక్ హాదయీ కుంతూ నిన్ను ఆనందంలో ముంచివేసే అటువంటి శుభవార్తను నీవు అందుకో ఈరోజు గురించే నీతో వాగ్దానం చేయడం జరుగుతూ ఉండేది ఆ మనిషి అంటాడు మన్ అంత నీవు ఎవరివి కల్వజ్హుల్ నీ ముఖం ఎంత అందంగా ఉంది నీవు ఏదో శుభవార్త మేలు తీసుకొని వస్తున్నావు ఫయకుల్ అప్పుడు అతను అంటాడు అన అమలుక సాలెహ్ నీ యొక్క సత్కర్మల్నీ అల్లాహు బ గమనించారా అల్లాహుతాల సత్కర్మలన్నిటినీ ఎలా ఒక అందమైన మనిషి రూపంలో తీసుకొని వచ్చాడో అది కూడా సమాధిలో ప్రళయం సంభవించే వరకు అతనితో ఉండడానికి అయితే చెప్పే విషయం ఏంటి ఈ విధంగా కర్మలను కూడా ఒక ఆకారం ఇవ్వడం జరగవచ్చు ఆ ఆకారాలను తూకం చేయడం జరగవచ్చు లేదా అల్లా ఆరోజు రోజు తనకిష్టమైన రీతిలో రూపంలో కర్మలను తూకం చేస్తాడు ఆ విషయాన్ని మనం తప్పకుండా నమ్మాలి స్వీకరించాలి దాని గురించి మనం సిద్ధపడాలి మరొక హది చాలా ముఖ్యమైనది సమాధి శిక్షల నుండి ఎలా రక్షణ పొందగలుగుతాము అన్న ఒక కార్యక్రమం ఇంతకుముందే మనం విని ఉన్నాము అందులో కూడా ఈ హదీస్ ప్రస్తావించడం జరిగింది అయితే రోజు అదే హదీసు ద్వారా మనకు మరో విషయం బోధపడుతుంది ఈనాటి శీర్షికకు సంబంధించిన విషయం కర్మలను స్వయంగా అల్లహరబ్బుల్ ఆలమీన్ తనకిష్టమైన ఏదైనా ఆకారం ఇవ్వచ్చు లేదా తనకిష్టమైన రీతిలో వాటికి అల్లహరబ్బుల్ ఆలమీన్ తూకం చేయవచ్చు మనిషిని ఎప్పుడైతే సమాధిలో పెట్టడం జరుగుతుందో అప్పుడు నమాజ్ అతని తలాపున ఉంటుంది ఉపవాసం అతని కుడి వైపున ఉంటుంది విధిదానం అతని ఎడము వైపున ఉంటుంది మరియు దాన ధర్మాలు ప్రజల పట్ల చేసిన మేలు మరియు వారికి ఉపకారాలు చేయడం ఇవన్నీ కూడా అతని పాదాల ఉంటుంది సమాధిలో శిక్ష తల వైపున వస్తున్నప్పుడు నమాజ్ అంటుంది ఇటు నుంచి రావడానికి నీకు ఏ అవకాశము ఏ దారి లేదు కుడివైపు నుండి వస్తుంది అప్పుడు ఉపవాసం అంటుంది ఇటువైపు నుండి రావడానికి నీకు ఏ మార్గం లేదు ఎడమవైపు నుండి వస్తుంది అప్పుడు జకాత్ విధిదానం ఉంటుంది ఇటువైపు నుండి రావడానికి నీకు ఏ మార్గం లేదు పాదాల వైపు నుండి శిక్ష వస్తుంది అటు ఉన్న దాన ప్రజల పట్ల ఉపకారము మేలు ఇవన్నీ కూడా అంటాయి ఇటువైపు నుండి రావడానికి నీకు ఏ మార్గము లేదు ఈ విధంగా మహాశివులారా సమాధిలో ఈ సత్కర్మలకు ఇలాంటి ఆకారాలు ఇచ్చి మనిషికి శిక్షించబడకుండా ఉండడానికి ఇలా రక్షణగా నిలుస్తాయి అయితే దీని ద్వారా కూడా తెలిసిన విషయం ఏంటి అల్లా సదాచరణకు దుష్కర్మలకు తనకిష్టమైన ఆకారాలు ప్రసాదిస్తాడు దీనికి సంబంధించిన మరో విషయం అంటే ఆకారాలు తూకం చేయబడతాయి వీటికి సంబంధించిన ఆధారాలు మరియు మూడో విషయం కర్మపత్రాలు తూకం చేయబడతాయి ఇవి రెండు ఇన్షాల్లా తరువాయి భాగంలో మనం తెలుసుకునే ప్రయత్నం చేస్తాము జజాక్ అల్లాహు ఖైరా వాసలాంకం వరహ్మల్లాహి వబర్కత